మధ్యమాన్ అస్మాచార్యపకాం వందే కురు పరంపరా సజయ ఉఘు నతు మాం శక్యసే ద్రు అన స్వక్షుా దియ్య దే చక్షు పశ్యమే యోగమైరం సో సంజయ్ వాచ అనే దానికి ముందు శ్లోకం ఎనిమిదవ శ్లోకం దీనికి అవతారిక శంకర భగవత్పాద ఉంది కింటూ కింటూ అంటే కానైతే కానైతే అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నీవు ఈ సకల జగత్తును నా ఎందే దర్శించుము అని ఆ శ్లోకం అయింది కదా ఏదో శ్లోకం అయిపోయింది అవ్వలేదా భాష్యం కూడా పూర్తయిందా ఏదో శ్లోకం పూర్తయింది దాంట్లో ఏమని చెప్పా ఉంటారే ఈ సకల జగత్తు చరాచర జగత్తు అంటే కదిలే మరియు కథలని ప్రాణులతో లేదా ఈ ప్రాణము లేదా ప్రాణము లేని సకల పదార్థములతో నిండి ఉన్న ప్రాణులతో ప్రాణము లేని వాటితో నిండి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు ఇది నీవు నా దేహము నుండి చూడవచ్చును అని చెప్పాడు శ్రీకృష్ణుడు యచ్చ అన్యద్రష్టునిచ్చేసి ఇంకా ఏదైనా నువ్వు చూడాలనుకుంటే ఇంకా ఏదైనా అంటే ఏమిటి శంకరులు అన్నారు మేము యుద్ధంలో నెగ్గు కాము నెగ్గమో అని ఇంకా ఏదైనా సందేహం ఉన్నట్లయితే అది కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది మొత్తం జగత్తుంటా కూడా ఈ నా దేహం నుండి నీవు చూడవచ్చు అని చెప్పాడు అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆ విశ్వరూపాన్ని చూ చూపించబోతున్నాడు బిందు సింధున్యాయము చేత చూపించబోతున్నాడు బిందు సింధున్యాయము అంటే బిందువునందు సింధువుని దర్శించుత సింధు అంటే సముద్రం అనే న్యాయము చేత చూపించబోతున్నాడు మొత్తం ఎందుకంటే అర్జునుడు చూడ్డానికి మొత్తం అంతా ఒకరి చోట చూడడానికి ఎలా కాబట్టి సముద్రం అంతా చూపించంటే మొత్తం సముద్రం అంతా ఎలా చూపిస్తారు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది సముద్రం బీచ్కి తీసుకెళ్తే కొంత సముద్రం కానిపాలి మొత్తం సముద్రం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి ఉంటుందో అని చెప్పాల్సి అంతేగాని మొత్తం సముద్రం అంతా తీసుకొచ్చి తోటకొచ్చే అలా చూపిస్తారు శ్రీకృష్ణుడు ఏదో అటువంటిది మొత్తం జగత్తనంతని తన దేహం చూపిస్తాడు అంటే సముద్రాన్నంతని ఒక కప్పులోనో లేకపోతే ఒక సీసాలోనో పెట్టి చూపించినట్టుగా చూపిస్తారు దీనిని బిందు సింధు న్యాయము అని అంటారు సో ఈ విధంగా నీవు చూడొచ్చు అంటే ఏమిటి గుప్పెడు గోధుమలను చూసి గోనెడు గోధుమలను మీరు తెలుసుకుంటారు మీరు శాంపుల్ ఇస్తారు శాంపుల్ అంటే ఎంత ఇస్తారు బియ్యం శాంపుల్ చారుడు బియ్యం ఇస్తారు ఆ చారుడు బియ్యం చూసి మొత్తం వాడి దగ్గర ఉన్న వెయ్యి కానుల బియ్యాన్ని మీరు చూసినట్లే ఆ రకంగా దీన్ని బిందు సింధు ఆ రకంగా ఆయన చూపించబోతున్నాడు నిజానికి ఈ సృష్టి మొత్తంలో ఈశ్వరుడు సమావేశమై ఉన్నాడు సృష్టి మొత్తంలో మనం కూడా చూడచ్చు ఎటు చూడాలంటే ఆ దియ్యమైన చూపు మనకుండాలి ఆ అసో ఇప్పుడు ఆ మాటే చెప్తున్నాడు ఈ చర్మచక్షువుతో ఒక నేత్రము గలదు చర్మచక్షువు అంటారు నేత్రములో అనేక రకాలు ఇప్పుడు భావచక్షు జ్ఞానచక్షు ఆ చర్మచక్షు దివ్య చక్షుఃకాల చక్షువులు ఉన్నాయనుకో ఇప్పుడు చర్మచక్షు అంటే ఇవైదేమో రేడియో ఇది మైకో ఇది పుస్తకం ఇది ఘటము ఇది పటము వీడు ఫలానా వాడు ఫలానా ఇది చర్మచక్షువుతో చూసేటువంటి చూపు భావచక్షు అన్న భావచక్షుహ అంటే ఇప్పుడు ప్రియుడు ఉంటాడు ప్రియురాలని ప్రేమిస్తాడు లవ్ ఎట్ స్పష్ట సైట్ అండి మార్కెట్లో చూస్తాడు ప్రయూరాలని మార్కెట్లో ఎంతమంది చూస్తారో ఓ వెయ్యి మందిని వీడి చూసిన సమయంలోనే ఓ వెయ్యి మందిని కానీ వీడికి మాత్రమే ఆమె ఎందుకు ప్రియురాలు గోచరిస్తుంది మిగతా వాళ్ళకి ఏం గోచరిస్తుంది ఇంకా అసలు కొంతమంది అనుకుంటారు వీళ్ళు వెరీ మొహన్లో ఉంటారు కదా ఆ రెండు అలా ట్రైనింగ్ ఆ భావచక్షు వీళ్ళకు ఉండదు వీళ్ళకి ఉండకపోవడం వాటి పెట్టండి వీళ్ళకి అది ఏమిటో కూడా తెలియదు వీళ్ళు చర్మచక్షులతో చూస్తూ ఉంటారు ఆ యువతిని లేదా స్త్రీయుడు భావచక్షులతో చూస్తు ఆమెను ప్రేమ అనేటువంటి ప్రేమతో మేము చూపుతూ చూస్తా దీనికి భావచిక్షుకి దృష్టాంతంగా మనకి తెలుగులో సాధించడం కాకిపెల్ల కాకి ముద్దు ఇప్పుడు కాకిపెల్ల ఉందనుకోండి మీకు నాతో ఎలా అదే నావరే ఏం బాగులేదనిపిస్తుంది కానీ అది ప్రేమతో చూస్తుంది కాబట్టి అది చూసే అది ప్రేమతో చూసినప్పుడు ఆ కాకి కాకిపెల్ల చాలా ముద్దుగా కనుక అలాగే తల్లి పిల్లవాడిని ప్రేమచక్షులతో భావచక్షులతో చూస్తుంది వాడు ఎంత అయోగ్యుడైనా అన్ని దృష్టిలో వాడి అయోగ్యత ఏమీ కనపడదు వాడు ప్రేమించదగ్గ వాడు అనే కనపడతాడు అలాగే ప్రియుడు ప్రియురాలు కూడా అంటాడు ప్రియుడు భావచక్షులతో చూస్తాడు ఆయన ఆమె ఏదో కొంచెం ముక్కు తను కొంచెం వంకర పెంకర ఉన్నా కూడా భావచక్షులతో చూసేటంటే తప్పనిసరిగా ప్రేమనే కలిగి ఉంటాడు కాబట్టి అది భా చర్మచక్షువు కంటే భావచక్షువు వేరే ఇప్పుడు ఈశ్వరుని మీరు ఆ శ్రీకృష్ణుని రూపమునందు మొత్తం జగత్తునంతని చూడాలి అంటే దానికి చర్మచక్షు పనికి రాదు చర్మచక్షువు కంటే అతీతమైన మరో చక్షు ఉండాలి ఇంకో చక్షువు కదా చక్షు కర్మ చూపు ఇంకోటి కదా జ్ఞానచక్షు జ్ఞానమే చూపు అది ఇంకొకటి ఇది ఈ జ్ఞానచక్షువు గురించి మహాత్ముడు చెప్పారు కాళిదాసు కూడా అన్నాడు చక్షుష్మత్తాపు శాస్త్రేణ సూక్ష్మ కావ్యాత్ సదర్శిన అన్నాడు ఇప్పుడు ఆయన కళ్ళు రెండు కళ్ళు ఉన్నాడు రెండు కళ్ళుంటే జీవుడు మూడు కన్నులుంటే శివుడు ఆ మూడో కన్ను జ్ఞానచక్షు జ్ఞానము అనే ఇప్పుడు డాక్టర్ పేషెంట్ ని చూస్తాడు ఆ పేషెంట్స్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన వాడు అంతకంటే గట్టిగా చూస్తాడు ఆటోలో ఎక్కించి చేతో పట్టుకుని ఆటోలో ఆయన పక్కనే కూర్చొని పేషెంట్ పక్కనే ఆటోలో జాగ్రత్తగా దింపి డాక్టర్ దగ్గర ఆయన నడిపించి తీసుకెళ్ళి డాక్టర్ ముందు కూర్చుని కూర్చో ఇంత చూస్తాడు పట్టుకుంటాడు కానీ వాడి శరీరంలో ఉండేటువంటి వ్యాధి ఏటో ఎందుకంటే వీడికి చర్మచక్షు తప్ప జ్ఞానచక్షువు లేదు సరే డాక్టర్ ఏం చేస్తాడు వాడిని చేయి పట్టుకునే నాడి చూడడము లేదంటే స్టెటోస్కోప్ పెట్టి వాడి హార్ట్ చూడడమో చూసేసి వీడికి ఫలానా వ్యాధులు అని మందు ఇచ్చేస్తారు ఆ మందు తోట వ్యాధి తగ్గిపోతుంది కాబట్టి డాక్టర్కు ఉన్న చక్షు ఏంటి వీడికి ఉన్న కన్నుల్లాంటి కన్నులేక తగ్గింది డాక్టర్కి మరి డాక్టర్కి ఆ చర్మచక్షుతో పాటుగా జ్ఞాన చక్షు అదనముగా అదేవిధంగా ఆ ఆత్మజ్ఞానము అనే చక్షు ఎవరికి వాడు శివుడే అజ్ఞాన చక్షుడు ఉన్నవాడు మూడో కర్ణు మూడో కన్ను తెరుచుకోవడం అంటే అదే ఈ మూడో కర్ణు అనేది అంత సింబాలిజం ఇప్పుడు శివుడు దిగంబరుడు అంటారు శివుడు దిగంబరుడు అంటే ఆయన ఏదో నగ్నంగా ఈతోటి తిరుగుతాడని అలాగనుకో అలాగ ఉంటుందండి ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన బట్టలు లగ్నంగా ఇటువంటి తిరుగుతూ ఉంటాడని ఈజ్ దాట్ క్వాంటిటీ సత్యమే నాట్ అయితే అది శివుడు అంటే శివుడు అంటే విరాడ్డు కూడా ఆయన ఈ జగత్తంతా ఆయన స్వరూపము ఈ విరాట్టు దిక్కులే వస్త్రము దిక్కులే వస్త్రము అంటే ఈ మొత్తం బ్రహ్మాండమంతా శరీరం అనుకోండి అప్పుడు ఆయనకు వస్త్రం ఏమిటవుతుంది బ్రహ్మాండము శరీరమైన వాడికి వస్త్రము ఏమగు ఆలోచించ ఆకాశమే వస్త్రము అగును ఆకాశమునగా దిక్కులు అది దిగంబరుడు అంటారు ఆయన జ్ఞాననేత్రము కలవాడు అంటే మామూలుగా మనకందరికీ ఉండేటువంటి చర్మచక్షువులు రెండు కాకుండా మూడో కన్ను గలవాడు మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం అది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు కాబట్టి మన వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ కన్ను కలిగి ఉంటాడు అని అనుకుంటారు ఏదేదో మీద ఊహాపోహలు చేసుకుంటూ పోతారు అలాగేదో ఇంకొక హన్ను విరూప ఇంకొక విద్యూరమైన కన్ను గలవాడు అనేది ఇదికే సింబాలిజం అండి ఇది విద్యూరమైన కన్ను ఏమి కాదు ఇది జ్ఞాననేత్రం అని శివుడు జ్ఞాననేత్రాన్ని ఇప్పితే ఏమొస్తుంది అగ్ని వస్తుంది జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని వల్ల ఏమవుతుంది కాముడు దహింపబడతాడు కామన అంటే కర్మ కామన కర్మ అవిద్య కామ కర్మ ఆ కామ గ్రహింపబడతాడు కామాకి మూలంలో ఉండే అవిద్య కామ తర్వాత వచ్చే కర్మ ఆ బంధం అంతా కూడా ద్రహింపబడుతుంది ఆ జ్ఞాన నేర్చ ముందు చెప్తుంది జ్ఞాన ఆజ్ఞా సో ఆ ఆ విషములన్నీ కూడా సింబాలిక్ గా మనం అర్థం చేసుకోవాలి ఫిజికల్ గా చెప్పుకుంటే అది కొంచెం ఏదో విశ్వాసానికి సంబంధించిన విషయంగా ఉంటుంది అలాగే మనం నమ్ముకొని నమ్మకం పెట్టుకొని ఏ పూజారి చేసుకుంటే బాగా ఉంది కానీ అది అంత కన్విన్సింగ్గా ఉండదు రుదోలా ఉంటుంది ఏవో పురాణ వ్యాధలు అలాగే ఉంటాయి కాబోలు మనం వెన్నబెట్టు ఊరుకోవడం దాని గురించి తెలుసుకోవాల్సింది కానీ ఆలోచించాల్సింది ఏమీ ఉండదు కానీ సింబాలిక్గా చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయం అవుతుంది దాంట్లో కాబట్టి ఆ జ్ఞాననేత్రమును శివుడికి ఉంటే శివుడికి జ్ఞాననేత్రము కలదు అది మీరు నేను కూడా పొందవచ్చుని పొందితే అప్పుడు జీవుడే శివుడు అంటాడు చిదానందరూప శిరోహం శివహం అదే జ్ఞాన నేత్రము అంట ఈ మూడు కాకుండా దివ్య నేత్రము దివ్య చక్షు ఈ దివ్య పైన చెప్పిన మూడు ఎందుకంటే విలక్షణమైన చక్షు ఇప్పుడు ఉదాహరణకి ఉంటుందో చెప్తున్నారు మీరు మామూలుగా బయటకు వెళ్ళి ఆకాశం చేసుకొచ్చారనుకోండి మీకు గ్రహము లేని జూపిటర్ శాట్రస్ వేనస్ మార్స్ ఏం కనబడవు ఇంకా అనుకోవడమే తప్ప ఇవేమి కనబడవు ఇప్పుడు జ్యోతిషని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏ గ్రహాలని ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు వాళ్ళ కనపడుతూ ఉండే గ్రహం భూమే అయితే వాళ్ళ లెక్కలో భూమి గ్రహం కింద రాదు కాబట్టి వాళ్ళు ఏ గ్రహాలని చూడదు కానీ ఎస్ట్రాల ఎస్ట్రానమర్స్ ఉన్నారు అస్ట్రాలజర్ కాదు ఎస్ట్రానమర్ వాళ్ళు గ్రహాలని జాగ్రత్తగా పరిశీలిస్తారు పరీక్ష చేస్తారు పరిశీలిస్తారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు వాళ్ళు చూస్తారు ఆ గ్రహాలను ఎ ఎలా చూస్తారంటారు ఆ మైక్రోఫెలిస్కోపులతో చూస్తారు ఆ టెలిస్కోప్ తోటి చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు మామూలుగా చర్మచిప్తో చూడడానికి వీలు లేని ఒక అద్భుతమైన దృశ్యము టెలిస్కోప్ లో మీరు మీకు నేను కృష్ణాంత చెప్తా యథార్థం ఉంటుందని అతి వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోలో ఫుట్ పాత్ మీరు ఓ ప్రొఫెసర్ గారు ఆయన రామకృష్ణ మిషన్ భక్తులు కూడా పైగా జాండ్ ఆఫీసర్ అని ఒక ప్రొఫెసర్ ఆయనంతట స్వయంగా తానే టెలిస్కోప్ తయారు చేశాడు ఒక కొత్త రకం టెలిస్కోప్ ఉన్నాయి మార్కెట్ లో ఆయన దాని పేటెంట్ కూడా చేశారు ఎప్పటికీ దొరుకుతుంది చాలా సింపుల్ టెలిస్కోప్ ఇంత ఖరీదు సింపుల్ గా ఉంటుంది దాంతో చంద్రుణ్ణి బాగా చూడాలన్నమాట ఓ క్యూబ్ గా ఉంటుంది ఓ స్టాండ్కి పెట్టి ఆయన దాన్ని ఫుట్పాత్ మీద పెట్టి వాళ్ళు అంటే అక్కడ విశాలంగా ఉంటుంది ఫుట్పాత్ నడవచ్చు ఫుట్పాత్ మీద నడవచ్చు ఇక్కడ ఫుట్పాత్ మీద నడుస్తే ఎవరైనా కోప్పడేందుకు అవకాశం ఉంది మీరు మరీ మోర్ఖంగా ఫుట్పాత్ మీదే నడుస్తానంటే డబల్ కన్నా తిన ఫుట్పాత్ మీద వాళ్ళందరూ ఎవరెవళ్ళో ఉంటారు మీరు ఫుట్పాత్ మీద నడవడానికి మీరు రోడ్డు మధ్యలోనే నడుస్తూ ఇక్కడ పరిస్థితి అలా ఉంటుంది అక్కడ ఫుట్పాత్ అంటే ఫుట్పాతే అక్కడ ఫుట్పాత్ మీద నడుస్తారు జనం ఏమీ షాపులో మీరు ఏముండవు జనం నడుస్తారు దాని మీద పెట్టాడు పెట్టి చంద్రుడి మీద పర్వతాలు చూస్తావా అని అడిగివాడు పుజుడు అయితే చూసి మౌంటైన్స్ అందిము అప్పుడు చంద్రుడు ఉదయించి ఉన్నాడు పూర్ణిమ సాయంకాలం ఏడు గంటలకి వెన్నెలా కందరాలే ఉదయిస్తాడు అక్కడ మౌంటైన్స్ అందిము ఉద్యూసి అంటే ఏదో జనం భయపడతారు ఏ మౌంటైన్స్ అనేమో డబ్బులు వెళ్తాడేమోనని అలా వెళ్ళిపోతారు ఇటుపక్కగా వెళ్ళిపోతుంది ఒక ఆవిడే ఆ చూస్తారండి కా ఎంత తీసుకుంటా ఫ్రీ ఫ్రూ అని ఆ టెలిస్కోప్ అలా చంద్రుడి మీదకి తిప్పితే మీరు చంద్రుడి మీద మౌంటైన్స్ కంటారు పర్వతాలు పర్వతారు ఇప్పుడు ఆ మత్సం చూసా చంద్రుడిలో కుందేలు ఇదే అది కవుల అంటారు కవుల కుందేలు అనేది కూర్చొతే మీరు యథార్థంగా తొండేళ్ళు ఉన్నాయనుకోకూడదు సో అది పెడితే ఆ మత్స చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది మధ్యలో ఆ మత్స స్థానంలో మీకు పర్వతాలు కనబడతాయి నిజంగా రియండి సో అది దివ్యచక్షు పోలినటువంటి ఆ దివ్య ఉండాలి మామూలు చర్మచక్షువులు సరిపడాలి నేను దివ్యచక్షు అంటే టెలిస్కోప్ పెట్టి చూశాడని నా అభిప్రాయం కాదు సంథింగ్ సిమిలర్ ఎందుకంటే చక్షు దివ్యచక్షు అంటే ఏదో పురాణంలో అయితే ఆయన దివ్యచక్షు ఉంది అందరూ ఆధార కలకాయ ఉంటేస్తారు విన్నవాడికి తెలియదు ఏంటి వాడికి మీను బయట ఏదో ఏదో కొంత చెప్పాలి కదా దివ్యచక్షు అంటే అది ఈశ్వరుడికి ఇచ్చిన చక్షు అయ్యాలి అంతే అలా కూడా చెప్పవచ్చు తప్పేమో బట్ నేను ఏం చేశానంటే అసలు చక్షుభు అనేది ఎన్ని రకాలు ఉంటుంది దాంట్లో ఉండేటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య చిక్షు ఇస్తానంటున్నాడు ఏం జరిగి ఉంటుంది ఏది అని నేను కొంచెం విశ్లేషణ చేసి ప్రయత్నం చేశాను అదిగా సంథింగ్ సిమిలర్ టు దాట్ టెలిస్కోప్ లాంటి చక్షు యాటమ్స్ ని చూడొచ్చు అత్యంత సూక్ష్మమైన పరమాణువులను కూడా మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడగలుగుతా అది అది కూడా దివ్యచక్షు వంటిదే అలాంటి ఒకనక మహిమోపేతమైనటువంటి చూపు అక్కడ ఎవరు టెలిస్కోప్లు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని నా అభిప్రాయం కాదు శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు కనుక అనేకమైనటువంటి శక్తులు గలవాడు కనుక ఆ శక్తులలో ఒక శక్తిని అర్జునుడికే అనుగ్రహిస్తాను అంటున్నాడు నీకు నేను ఒక దివ్యచక్షువుని ఇస్తాను ఎందుకంటే నీకున్న ఈ చర్మచక్షువులతో నీవు చూడలేదు దివ్య చక్షువుని ఇస్తా ఆయన దగ్గర దివ్య అన్ని చక్షువులు ఉంటాయి ఈశ్వరుడు ఆయనకి విశ్వతచక్షు అని పేరు ఈశ్వరుని యొక్క పేరు విశ్వత చక్షు అన్ని రకముల చూపులు గలవాడు మన అందరి చూపులు ఈశ్వరుని చూపులే మన కళ్ళ వెనకాల దాగి ఉండి జగత్తుని చూస్తున్నాడే ఆయనకి కళ్ళు ఉండవు మన కళ్ళని తన కళ్ళుగా చేసుకుని చూస్తున్నాడు నా కన్నులనే నీ కన్నులుగా చేసి చూసుకోలేదో పాటలో ఉంటుంది ఆ విధంగా ఆయనకి అచక్షు పశ్యతి పశ్యత్ అచక్షు కళ్ళు లేవు కానీ చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు మన కన్నులు మన కన్నులే తన కన్నులుగా చేసుకుని చూస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఎన్ని కన్నులు ఉంటాయి మీకు రెండు ఉన్నాయి ఆయనకు ఎన్ని ఉంటాయి అన్ని కన్నులే విశ్వతక్షు నోళ్ళు కూడా అంటే విశ్వతోముఖ చేతులు విశ్వతో హస్త కాళ్ళు విశ్వతస్పాటు అని అలా వర్ణించారు విశ్వ ఆయన తనకు విశ్వత చక్షు కనుక ఆ దివ్య చక్షు ఆయనకు తెలిసినది అది అర్జునునికి ఇస్తాను అంటున్నాడు దివ్యం దదాన్ని మే తే చక్షు పశ్యమే యోగమైశ్వరం నా యొక్క ఆ సర్వ జగత్తును శాసించేటువంటి శక్తి యోగము మహిమ దానిని చూడు ఈ పశ్చిమే యోగమైశ్వరం అన్నది తొమ్మిదో అధ్యాయంలో కూడా వచ్చింది అక్కడ నీవు నా యొక్క మహిమను చూడుము అని అక్కడ చెప్పాడు ఇక్కడ పశ్చిమే యోగమైశ్వరం అంటున్నాడు అక్కడికి ఇక్కడికి తేడా ఉంది అక్కడ జ్ఞానచక్షు అక్కడ ఈశ్వరుని యొక్క మహిమ ఏమిటంటే మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని పశ్యమే యోగర్వహిస్తారు సకల ప్రాణులు నాయందే గలము కానీ యథాక్ష్యంగా చూసినట్లయితే నాయందు ఏ ప్రాణులు కూడా లేవు సుమా ఉషవా నా మహిమ చూడు అంటున్నాడు అక్కడ చూడు అంటే కళ్ళప్పగించి చూసిందేమీ లేదు తెలుసుకునేటువంటి విషయం ఎందుకంటే సకల భూతములు సకల ప్రాణులు భిన్న భిన్నములుగా ఈశ్వరుడు ఎందు నిలిచి ఉన్నట్లుగా కనబడినా యథార్థంగా ఈశ్వరుడు ఈశ్వరుడుగానే ఉన్నాడు తప్ప ఆయన ఎందు కూడికలు కానీ తీసివేకలు కానీ ఏమీ లేదు ఆయనకు వచ్చి జతగూడింది లేదు ఆయన నింది బయటకు పోయింది లేదు ఆయన అలా అనంతుడుగా అద్వైయ పరమాత్మగా నిలిచి ఉన్నాడు అని తెలుసుకోవాలి అక్కడ నేత్రము జ్ఞానచక్షువే అక్కడ నేత్రము జ్ఞానచక్షువే నేత్రం కాబట్టి అటువంటి జ్ఞానచక్షువుతోటి అక్కడ చూశాడు కానీ ఇక్కడ జ్ఞానచక్షువు కాదు ఇది దివ్యచక్షు కొంచెం తేడా పదం అదే అయినప్పటికీ ఎందుకంటే ఇక్కడ జ్ఞానాన్ని నేను చూడడం ఆత్మస్వరూపాన్ని చూసేదేమీ కాదు ఇక్కడ విశ్వరూపాన్ని బిందు సింధు న్యాయం చేత సింధువుని బిందువులో దర్శించినట్టుగా దర్శిస్తాడు సో మామూలుగా ఈ చర్మచక్షువుని చూశారా ఇంకే ప్రాకృత చక్షుఃని కూడా పేరు దీంతో మనం ఏం చూడగలుగుతాము ప్రకృతిలో పుట్టిన పదార్థాలను చూడగలుగుతాం ఇది కూడా ప్రకృతి నుంచే పుట్టింది ప్రకృతి నుంచి పుట్టింది ప్రకృతిలో ఉండేటువంటి ఈ వస్తువులను ప్రాణులను భూతములను మనం చూడగలుగుతాం మనుషులు పశువులు పక్షులు ఇలాంటివన్నీ చూడగలుగుతాం ప్రకృతి కార్యం లేదనుక ఇది కూడా ప్రకృతి కార్యం లేదనుక దీనికి అది సరిపడేది ఈ చర్మచక్షువుకి ఈ జగత్తు భేదములు దానికేది సరిపడుతున్నాం తర్వాత ఈ చర్మచక్షువుతో మీరు కేవలము భేదములను మాత్రమే చూస్తారు ఇది దానికంటే వేరుగా ఉంది నీకంటే వేరుగా ఉంది ఏకత్వాన్ని మీరు చూడమించి కాయ కింద పడింది పండు కింద పడింది యాపిల్ న్యూటన్ మహాశయుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని దర్శించాడు దాంట్లో చర్మచక్షుతో దర్శించేడంతా జ్ఞానచక్షుతో దర్శించాడు జ్ఞానచక్షుతో దర్శించి చర్మచక్షుతో దర్శించడానికి ఏమి లేని కాబట్టి ఆ విధమైనటువంటి జ్ఞానచక్షువుతో మనం చూసేది వేరే ఉంటుంది చర్మచక్షువుతో చూసి ఇది ఏదైతే చర్మచక్షువులకు అందదో చర్మచక్షువు దర్శించ దర్శించుటకు శ్యము కాదో దానిని మనము జ్ఞానచక్షువుతో దర్శించగలుగుతారు సో కాబట్టి చూస్తున్నాడు పశ్యతి అంటే రెండు రకాల పశ్యతి ఉంటుంది చర్మచక్షువుతో చూస్తున్నాడు జ్ఞాన చక్షువుతో చూస్తున్నాడు అంతేనా ఇప్పుడు సకల ప్రాణులు ఈశ్వరుని ఎందు కలవు అంటే ఉన్నట్లు కనపడుతును కానీ వాస్తవంగా ఈశ్వరుని ఎందు లేవు సుమా అన్నప్పుడు అక్కడ ఈ కంటితో చూసి ఇది కాలేదు జ్ఞానచక్షువుతో చూసేటువంటి చూపరు అంటే నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఇది కేవలం దృశ్యమే తప్ప అది యథార్థము కాదు అని తెలియుట అది ఆ బుద్ధి ఆ తెలియుట ఆ తెలియుటయే చక్షుః అనబడుతోంది ఆ సందర్భంలో ఓ మహాత్ములు ఏమన్నారంటే అసలు దివ్యం చక్షు అంటే ఏకాగ్రం మన దివ్యం చక్షు అంట ఏకాగ్రమైన మనస్సే దివ్య నేత్రము అంతకంటే వేరే ఏమి కాదు అని అన్నారు దివ్య చిక్షు జ్ఞానచక్షు కొంచెం దగ్గరగా ఉంటాయి నేను రెండింటికి తేడానే చూపిస్తున్నాను మీకు వేరేది వేరే నట్టుగానే చూపిస్తున్నాను కానీ మొత్తం మీద ఈ చర్మచక్షువుకు అతీతమైన సత్యాలను చూడాలి అంటే మీరు చూస్తే దివ్య చక్షువేతోటైనా చూడాలి లేకపోతే జ్ఞానచక్షు తోటైనా చూడాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా మంచి గుండ్రని వస్తువు ప్రకృతిలో చూశారనుకోండి ఇప్పుడు మామిడి పళ్ళు ఉంటాయి ఇవ్వకొండి మామిడి గుండ్రంగా యాపిల్ పళ్ళు పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి ఆ గుండ్రని ఆ గుండ్రగా ఆ రౌండెడ్ షేప్లో అలాగే చక్కగా చూస్తే చూస్తూనే ఆనందంగా ఉంది అంటే ఆ ఈశ్వరుని ఎందుండే ఆనందాంశ ఈ లో మనకు కనపడుతోంది అని మీరు దర్శించారనుకోండి అది అది జ్ఞానచక్షు అవుతుంది చర్మచక్షువు కాదు చెట్టు వంకర టెంకరగా ఉందనుకోండి చూడండి దానికి ఎంత స్వాతంత్ర్యము ఆ చెట్టు ఎలా పెరిగేటువంటి స్వాతంత్ర్యము కనడం దానికి కాలదు అని మీరు దర్శించగలుగుతారు దర్శించారనుకోండి దాంట్లో స్వతంత్రత చదువు ఆ స్వతంత్రత అనేది ఈశ్వరుని యొక్క లక్షణం అది మీకు ఆ చెట్టు యొక్క వంకర టెంకరగా పెరుగుతాయి ఎందుకు కదా అది ఆ విధంగా మీరు ఈశ్వరుని యొక్క లక్షణాన్ని ఆ చెట్టులో దర్శించవచ్చు నక్షత్ర మాలికలు చూసినప్పుడు ఈశ్వరుడు అక్కడ చాందిని ఏర్పాటు చేసి చాందిని అంటే ఆకాశమే దాని ఎందు నక్షత్రములు అంటే ఓ ఎలక్ట్రిక్ బల్బులు ఏవో పెట్టిన చాందిని ఇవలే ప్రకాశిస్తోంది అని దాని ఎందు ఈశ్వరుని యొక్క పనిధనమును ఒక సౌందర్యమును మహిమను మనం దర్శించవచ్చు సో ఈ విధంగా అడవి చూశారనుకోండి ఒక విస్తృతు ఒక భవ్యత ఒక దివ్య లక్షణము దాని ఎందు దర్శించవచ్చు అది ఈశ్వరుని యొక్క ధర్మం సో ఈ విధంగా జగత్తంతా కూడా మీరు ఆ ఈశ్వరుని యొక్క మహిమను మీరు దర్శించవచ్చు సో వికృత వికృతం ప్రకృతిర్ దైవం అనే కావ్యకంఠ గణపతి ముని అంటారు ప్రతి వికారము ఆ ప్రకృతిని దర్శించగలిగితే అది ఏ సో ఆ విధంగా మీరు చెట్టు ఉందనుకోండి చెట్టు వికృతి దాని ఎందుకంటే ప్రాణశక్తి ప్రకృతి ఆ ప్రాణం వల్ల ఈ చెట్టు ఇలా వచ్చింది అని ఆ ప్రాణాన్ని మీరు దర్శించగలిగితే ఆ ప్రాణశక్తి యొక్క మహిమను మీరు దర్శించగలిగితే అంటే భావన చేయగలిగితే అది జ్ఞానచక్షు అవుతుంది సో ఈ విధంగా మీరు జ్ఞానచక్షువుతోటి మామూలుగా చర్మచక్షువుతో చూడ శక్త్యము కానీ ఎన్నెన్నో అద్భుతములైన విశేషములను మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈశ్వరుని యొక్క మహిమను మీరు సర్వత్రా దర్శించగలుగుతారు అది ఆ జ్ఞానచక్షు దివ్యం చక్షు ఆ జ్ఞానచక్షువుని పోలిన ఒక అద్భుతమైన చర్మచక్షువులకు కానరాని మహిమాన్వితమైన ఈశ్వరుని యొక్క వైవిధ్యమును అంటే మెనీ మెనీఫామ్నెస్ అనేక రూపములను కలిగి ఉండుతా వాస్తవంగా తన ఎందు ఏ రూపము లేకున్నా అన్ని రూపములుగా తనే ప్రకటము కాగలుగుట అనేటువంటి వివిధ రూపత్వము దగ్గర విశ్వరూపము అంటే దానిని దర్శించుటకు జ్ఞానచక్షువుని పోలిన ఒక ప్రా అప్రాకృతమైన అంటే అతీంద్రియమైన చూపు ఆవశ్యకమవుతుంది అటువంటి చూపును అర్జునునకు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తున్నాడు నేను నీకు అటువంటి చూపిస్తానయా నువ్వు ఆ చూపుతో నా యొక్క ఈ మహామహిమాన్వితమైన శక్తి యొక్క వికాసము విస్తృతిని చూడగలుగుతావు అని అంట భాష్యకారు నటు విశ్వరూపధరం శక్తే ద్రష్ం నన్ను అంటే దేవకీనందనుడైన శ్రీకృష్ణుని ఈ చర్మచక్షులతో చూడొచ్చు కానీ ఆ దేవకీనందునుడే విశ్వరూపధారి అయితే మటుకు చర్మచక్షువుతో చూచుట నీకు శక్యము కాదు ఓ అర్జున అనేవా ప్రాకృతే స్వకీయేన చక్షుష ఈ నీదైన ప్రాకృతమైన అంటే ప్రకృతి యొక్క కార్యమైన ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ శక్తిని ఈ ఈ నా రూపమును విశ్వరూపమును నీవు ఈ చూపుతోటి చూడలేదు సుమా ఇప్పుడు ఎలాగంటే మీరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారని చూడండి వాళ్ళు ఎక్కడో మైదానంలో మైదానం అంటే ఒకర్లాగా ఉంటుంది మధ్యలో ఎక్కడో ఉంటారు మీరేమో ఎక్కడో లాస్ట్లో ఎక్కడున్నా ఫ్రంట్లో ఉన్నా ల్యాస్ట్ లో ఉన్నా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు క్రికెట్ షాడీలో అందువల్ల చూసి వాళ్ళు చూసే అల్లరి కారణంగా మధ్యలో బ్యారికేడ్స్ అది పెట్టి దూరాలు పెంచేసి ఎక్కడో ఉంటారు మీరు ఇలా చూస్తే టీవీలో చూసినట్టుగా ఏమీ కనపడదు ఎవడో అక్కడ ఎవడో నలుగురు ఉన్నారో ఆడుతున్నారని తెలుస్తుంది బాగు వేస్తే వేసేయడం తెలుస్తుంది తప్ప ఇంత కొట్టేట ఏదో స్థూలంగా తెలుస్తుంది కానీ మీరు బైనాక్యులర్స్ పట్టుకెళ్తే బాగా చూడగలుగుతారు దివ్యం చక్షు అంటే మీకు ఉడితే దృష్టాంతం త్రీ డీ సినిమాలను ఉంటాయి ఎప్పుడైనా చూశారా త్రీడీ ఐమాక్స్ ఎలా ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మీరు టికెట్ కొను లోపలికి వాడు మీకు ఒక దివ్య చక్షువుని ఇస్తాడు మీరు చర్మచక్షుతో చూస్తే కనుక ఇది కాదండి వాడు ఒక అలజోడ ఒకటి అది పెట్టుకుని కానీ చూడడానికి మీరు అది పెట్టుకు అది తీసెత్తే ఏం లేదు అది పెట్టుకుంటే త్రీడీలో అద్భుతమైన దృశ్యాలన్నింటినీ మీరు చూడగలుగుతుంది అలాగే ఇలాంటిదే ఇంకొకటి ఉంది ఒక జంబుళ్ళు గా ఉంటుంది ఒక ప్రింట్అవుట్ అది చూసినప్పుడు అంతా ఏదో చల్ల ఉంటుంది కానీ మీరేం చేయాలంటే అలా దానికేసే అలా కను అప్పగించి కన్ను ఆర్పకుండా అలా చూడాలి చూస్తే సడన్ గా దాంట్లో త్రీ డైమెన్షన్ పిక్చర్ బయటకు వస్తుంది కాబట్టి చర్మచక్షువుని దివ్య మారిస్తే గాని కొన్ని కనపడం చర్మచక్షువుతో కనపడేది ఏమీ ఉండదు అది ఆ విధంగా నీకు ఈ చర్మచక్షుతో నువ్వు చూడడానికి మీరుండదయా నీకు నేను దివ్యచక్షువుని ఇస్తున్నాను ఏమవు శక్త్యసే ద్రష్టు తు అంటే దానికి భిన్నముగా చర్మచక్షువునకు భిన్నముగా ఏ దివ్య చక్షువుతో నీవు నా యొక్క విశ్వరూపాన్ని చూడగలుగుతావో తివ్యం దామి హే తుభ్యం చక్షు నీకు ఆ దివ్య చక్షువును నీకు మెలిచేస్తున్నాను ఓ మహర్షి ఏమన్నారంటే ఓ మహాత్ములు ఏకాగ్రం మన ఏవ దివ్యం ఏకాగ్రమైన మనస్తే దివ్యచక్షు ఇప్పుడు మీకు చెప్పాను అలా జమ్ముల కింద ఉంటుంది ఏకాగ్రం చేసి చూస్తే అది దివ్యచక్షు అవుతుంది నేను ఇక్కడ రుస్తాను నేను చెప్తాను మీరు ట్రై చేయండి నేను చెప్తుంది కానీ అని అనుకున్నారంటే అది మీకు వర్కౌట్ కాదు నేను ఇంటికి వెళ్ళి ట్రై ఎప్పుడైనా ఒక పువ్వు కానీ పండు కానీ చేతిలోకి తీసుకుని అలా చూడొచ్చు లేకపోతే చెట్టు ముందు నిలబడి ఒక అందమైన చెట్టు ముందు ప్రారంభంలో కొంచెం స్పెషల్ ఐటమ్స్ని ఆలుధంగా చూసి అభ్యాసం చేస్తే తర్వాత ప్రతి దాని ఎందు ఆ దృష్టిని మీరు అలవరుచుకోగలుగుతారు అది కొంచెం మీరు అభ్యాసం చేయాల్సి ఉంది ఒక చెట్టును నిల ముందు నిలబడాలి చెట్టు ముందు నిలబడి ఆ చెట్టును చూడాలి ఎలా చూడాలంటే కళ్ళతో చూడాలి మనస్సు అడ్డుపడకూడదు మనస్సు అడ్డుపడ్డం అంటే ఇది చెట్టు అన్నారనుకోండి చెట్టు అని కన్ను చెప్తుందా మనస్సు చెప్తుందా మనస్సు చెప్తుంది ఇది మామిడి చెట్టు అన్నారనుకోండి ఈ మా ఈ మాట ఈ మామిడి చెట్టు అనే మాట మనస్సు నుంచి వచ్చిందా కన్ను చెప్పిందా మనస్సు నుంచి మామిడిని డ్రాప్ చేయండి చెట్టు అన్నారనుకోండి అది మనస్సు నుంచి వచ్చిందా కన్ను నుంచి వచ్చిందా నుంచి కాబట్టి నామరూపములన్నీ మనస్సు నుంచే వస్తాయి రూపము దానికి నామము ఆ మనస్సుని మీరు ప్రవేశించనివ్వకుండా మనస్సుతో చూస్తే మామిడి చెట్టు కనుక మనస్సు లేకుండా కూడా మీకు అనుభవానికి వస్తుంది ఇప్పుడు కంటితో చూచు అనుభవానికి వస్తుంది ఏవిటి అనుభవాన్ని మామిడి చెట్టు ఉండదు అనుభవానికి వస్తుంది సత్త అనుభవానికి వస్తుంది సత్త బీయింగ్ ఉనికి ఉని అనే తత్వము ఉండుట అనే తత్వం అనుభవానికి వస్తుంది పైగా ఆ అనుభవం ఇంకా ఎలాంటిదంటే నేను దానికంటే వేరుగా ఉన్నాను అన్నట్టు కాకుండా ఇప్పుడు మామిడి చెట్టు చూస్తున్నారనుకోండి మామిడి చెట్టు చూడాలంటే మామిడి చెట్టు కంటే భిన్నంగా ఉంటూ ఒక సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట ఉండాలంటే అప్పుడే మామిడి చెట్టు చూడడం సంభవం అవుతుంది ఎప్పుడైతే మామిడి చెట్టు అనే నామరూపాలు డ్రాప్ అయిపోతాయో ఈ సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట కూడా డ్రాప్ అయిపోతుంది అప్పుడు ద్రష్టాదృశ్యం అనే విభాగం పోతూ కేవలము సిద్ధమైన దర్శనమే మిగిలి ఉంటుంది ఆ దర్శనంలో మీకు సత్త అనుభవానికి వస్తుంది ఆ సత్త ఎటువంటి సత్త తెలిసినా అది దానికంటే నేను భిన్నంగా లేను నేను భిన్నంగా ఉన్నానని అనిపిస్తున్నాను ఒక కనెక్టెడ్నెస్ ఒక సంయోగం ఆ చెట్టు ఏ సత్తయో నేను కూడా అదే సత్త సుమా నాకంటే ఉన్న సత్త కాదు అన్నట్లుగా ఒక సంయోగ రూపమైన సత్త ఏ సత్త నుండి మీరు విడిపోయి లేరో అటువంటి సత్త మీకు అనుభవానికి వస్తుంది మీరు శాంభవి దృష్టి అని అంటే శివుడి యొక్క దృష్టి అంటారు అది ఒకటి ఇలాంటివి దృష్టులు ఉంటాయి మీరు అభ్యాసం చేస్తే వస్తుంది అంటే ఇంత అలా ఎందుకు చెప్తున్నానంటే అర్జునుడికి ఏదో మెరకల్ ఏదో శివలింగం ఆత్మలింగం అలాంటిది కాదు సుమా ఇట్స్ సంథింగ్ ఈ మోడర్న్ సొసైటీలో అంధవిశ్వాసములతో నిండిన దేవుల ఎదట మ్యాజిక్లు అవి చేస్తూ ఇదంతే మహిమలన్నీ చెప్పేటువంటి ఒక అభిలక్షణీయము కాని వాతావరణం సమాజంలో ఉంది ఈ వాతావరణం హిందూ ధర్మానికి కొంత చెడ్డ పేరు కూడా వస్తుంది ఈ జల వంటి సంస్థలు హిందూ ధర్మం మీద ఇటువంటి దృష్టాంతాలను చూపించి వాళ్ళు అంతలా విరు ధర్మం లేదు కానీ వాడు చూపించే దృష్టాంతం మటుకు వాడికి అనుకూలంగా ఉంది దాన్ని కాదండడం చాలా కష్టం అటువంటి పిచ్చి పిచ్చి ఈ మహిమలు ఎవరు చూపిస్తున్నారని దాని వాటి వాటి సరసన దీనిని నిలబెట్టవద్దు సుమా ఇవన్నీ ఒక ప్రత్యేకమైన విశిష్టమైన దర్శనముగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని అందుకోసమని నేను దృష్టి నుండి తప్పించి దానికి దాద్యకమైన దృష్టి ఇచ్చేటువంటి ప్రయత్నం నేను మొన్న క్లాసులో ఈ క్లాసులో అలా చేస్తూనే ఉన్నాను నేను పడుతున్న ఈ పాటలు మీరు గమనించారని నేను ఆశిస్తా సో శృతి చెప్పిందండి మనోస్యవ దైవం చక్షు బుద్ధియే వీడికి మనిషికి ఉన్నటువంటి దైవం చక్షు అంటే దివ్యనేత్రం బుద్ధియే సహ ఏతేన దైవేన చక్షుషా మనసా ఎన్ కామాన్ పశ్యన్ రమతే ఇది శ్రుతే అని ఆ దైవచక్షువుతోటి వాడు ఆ దివ్యములైనటువంటి భోగములను దర్శించి ఆనందంగా ఉంటాడు అనుశించి చెప్తాడు అంటే ఇప్పుడు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు అభిసంపాదించడం లేకపోతే భోగాలు భవించడం లేవక్కర్లా ఆ దైవ చక్షుతో దివ్య చక్షువుతో ఈ సకల జగత్తు ఈ నాయుండే సత్తారూపము కాదు నాకంటే భిన్నంగా ఏది లేదు అహంహం బ్రహ్మాస్మి అని మీరు దర్శించారనుకోండి అదే దివ్యం చక్షుకు సరే మొత్తానికి జ్ఞానచక్షువు అది అటువంటి జ్ఞానచక్షువును పోలిన ఒకనొక దివ్య చక్షువును మీకు నేను ఇస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునున్ని అనుగ్రహిస్తున్నాడు తేనా పశ్యా దాంతో చూడు ఏమిటి మే యోగం నా యొక్క మహిమను నా యొక్క శక్తిని చూడుము ఈశ్వరస్య మమా ఐశ్వరం యోగం ఐశ్వరం యోగం ఈశ్వరుడనైనా అంటే సకల శక్తులను తనయు కలిగి ఉన్న నా యొక్క ఆ మహిమను ఆ విశ్వరూపమును నీవు చూడుము యోగ శక్తి అతిశయం ఆ యోగ శక్తి అంటే మహిమాన్వితమైన శక్తి ఆ శక్తి యొక్క అతిశయం ఇప్పుడు జలపాతంలో మీకు ఆ శక్తి కనపడుతుంది నయాగరా జలపాతంలో మీకు ఆ పరమేశ్వరుని శక్తి కనపడుతుంది పక్షి ఎగిరి మైళ్ళు మైళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ శక్తి కనపడుతుంది సో ఆ విధంగా మీకు ఆ శక్తి యొక్క రూపములు అనేక దర్శనం ఇస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వాటినన్నిటికంటే అతిశయించినటువంటి మహాశక్తి యొక్క ఒకనొక విలక్షణమైన ఆ దర్శనము అర్జునులకు శ్రీకృష్ణుడు వీయబోతున్నాడు ఎప్పుడు కూడా విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతాన్ని గానం చేయాలి విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతము దానం చేయాలి అది ఎలాగో మీతో చూడండి ముందు అసలు నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్పాలి కానీ బోధనా పద్ధతి అది మీరు ముక్కలు ముక్కలుగా చూసి ముక్కలు ముక్కలుగా పాడితే మీరు సంసారంలో బుద్ధులుగానే ఉంటారు నేను వేరు వీళ్ళందరూ వేరు నా కులం వేరు వాళ్ళ కులం వేరు నా వర్గం వేరు వాళ్ళ వర్గం వేరు నా మతం లేరు వాళ్ళ మతం లేరు ఆ విధంగా మీరు దర్శించి అది అది అది చూపు అది చూపు ఓ పాట పాడతారు మీరు వేరయ్యా నేను వేరయా మనం వేరయా మీరు వేరయా మీ దారిన మీరు ఉండండి మా దారిన మేము ఉంటాం ఏదో పాట నేనేదో పిచ్చి పాట ఏదో పాడుతున్నాం ఈ పాటలు చూసారా ఇది భేద దృష్టి పూర్వకమైన పాట తార్కికులు ఇలాంటి పాటలే పాడతారు ఘటం వేరు పటం వేరు ఘట పటాలని వేరు ఈ వేరు వేరు జీవుళ్ళందరినీ ఇక్కడ పారేసే పైనుండి తమాషా చూసుకున్న ఈశ్వరుడు వీడి వేరువాడు ఆ ఈశ్వరుడు కంటే వీడు వేరు జో పాట తార్కికుల పాట మీమాంసకులతో పాట ఇంకో పాట ఇలాంటి పాట ఏదైనా పుణ్యం లేరు పాపం లేరు పుణ్యం ఇంకా చేసిన కర్త వేరు పాపం చేసిన కర్త వేరు పుణ్యకర్త పొందేది స్వర్గం పాపకర్త పొందేది నరకం స్వర్గం లేరు నరకం లేరు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ లోకానికి వస్తాడు లోకానికి వచ్చి మళ్ళీ నరకానికి పోతాడు నరకానికి పోయి మళ్ళీ లోకానికి వస్తాడు ఇది మీమాంసకులు పాడేటం ఇలాంటి ముక్కల ముక్కల పాటలు పాడకూడదు ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి ముక్కల ముక్కల దర్శనం నుంచి ముక్కల ముక్కల పాటలు వచ్చాయి భేద దర్శనం నుండి భేదగీతములు వచ్చాయి నేను విశ్వదర్శనం చేసి ఒక విశ్వగీతం పాడతాను చూవేదో నేను అదే నేనేదో నీవు అదే నీలో నాలో పశువులో పక్షులో మనిషిలో దేవతలో పాటిలో పుణ్యాత్ములు చెట్టులో చేమలో కిరిమిలో కీటకంలో మనందరిలో ఒకే పరమాత్మ నుండి ఉన్నారు ఈ పాట ఎలా ఉన్నది దీన్ని విశ్వగీతము అని అంటారు విశ్వరూపాన్ని దర్శించి విశ్వగీతాన్ని గానం చేస్తే దాని పేరే దివ్యం చక్షు అటువంటి దివ్య చక్షులు నీపిస్తాను అని రా స్వామి రామతీర్థ విశ్వ విశ్వగీతాన్ని గానం చేశారు స్వామి వివేకానంద నూట రోజు ఆయన ఆయన ఆఖరిని ఆఖరి రోజు లాస్ట్ డే ఆయన చేసిన పని ఏంటంటే మధ్యాహ్నం ఎక్కడో ఆయన దేహత్యాగం చేశారు ఆయన చేసిన పని ఏంటంటే పొద్దున్న లఘు సిద్ధాంతకౌని పాఠం చెప్పాడు విద్యార్థులు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆ తర్వాత మిత్రులతో అంటాడు ఆయన దగ్గర ఉన్న సన్యాసితో అంటారు ప్రపంచమంతా తిరగాల నువ్వు నాకు ఆయన అప్పటికే తిరిగాడు రెండు మూడు సార్లు ప్రపంచమంతా తిరిగి ప్రతి మనిషిని కలుసుకుని రే నువ్వు అని చెప్పాలని నాకు కోరికగా ఉంది అంటారు అని ఆయన అడుగు వాళ్ళు ఇస్తాడు కొంచెం అనారోగ్యం చేస్తుంది ఏదో ముందు డాక్టర్ దేహత్యాలను చేస్తారు ఆయన ఆఖరి కోరికలు ఎలా ఉందా కోరిక విశ్వ మనం ఈ దానం అభ్యాసం చేయాలి రాజకీయాల్లో దిగి మనం పాడకూడదు అది వాళ్ళు ఉంటారు అలాగే రాజకీయ నాయకులు అని పక్షి రాజకీయ పక్షి పక్షి ప్రతిపక్షి అని తర్వాత ఆ పక్షులు కోర్టు పక్షుల్లాగా రాజకీయ పక్షులు ఉండాలి వాళ్ళు పాడుకుంటారు ఆ పార్టీ మనకెందుకండి మనం విశ్వగీతాన్ని గానం చేయాలి లేదండి వాడెవడో వాడు భేద గీతాన్ని గానం చేశాడు కదా వాడికి పోటీగా నేను కూడా భేద గీతాన్ని గానం చేస్తాను భేద గీతానికి జవాబు విశ్వగీతం ఏకత్వ ద్వేషానికి జవాబు ప్రేమ అది ధర్మం ధర్మం యొక్క స్వరూపం అనుభవం అటువంటి దివ్య నేత్రాన్ని నీకు నేను ఇస్తాను హే అంతిమ ఇప్పుడు బిందు సింధు న్యాయం గురించి కొద్దిగా చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం విశ్వరూపం అంటే మొత్తం జగత్తునంతనే ఆ రూపంలో చూసేస్తాడు ఇప్పుడు బిందు సింధు న్యాయంగా చూడబోతున్నాడు ఇప్పుడు బిందు సింధు న్యాయం అంటే ఎలాగంటే గరిటెడు పాలలో అయితే చెంచాడు పాలల్లో గుండిగడు పాలను దర్శించుట దర్శించవచ్చు చెంచాడు పాలకి గుండిగడు పాలకి రుచిలో భేదం ఏమైనా ఉంటుందా ఉండదు రుచి సమానంగా ఉంటుంది కానీ పుష్టిలో భేదం ఉండదు పుష్టి ఇప్పుడు చించాడు పాలు ఉన్నాయనుకోలేదు చిన్నపిల్లవాడికి కూడా అది పుష్టిని ఇవ్వలేదు గుండెడు పాలు ఉన్నాయనుకోండి గుండిగా గుండెడు కాదు గుండిగా నిండా పాలు ఉన్నాయనుకోండి గుండిగా అంటే తెలిసిన గంగాళము గంగాళము కటాహము ఉంటాం సంస్కృతిలో గంగాళం నిండా పాలు ఉన్నాయనుకోండి పాలుంటే వంద మందికి పుష్టిని ఇవ్వగలుగుతారు కాబట్టి పాలు దృష్టాంతంగా తీసుకుంటే బిందువులో ఉన్న రుచి సింధువులో ఉన్న రుచి సమానమే అయినా బిందువులో ఉన్న పుష్టి సింధువులో ఉన్న పుష్టికి పోలికే లేదు కానీ ఆ తత్వము అమృత తత్వం అనుకోండి అమృతం అమృతంలో బిందు సింధు న్యాయం ఇంకో రకంగా పనిచేస్తుంది అది బిందువులో ఉన్న రుచి సింధువులో ఉన్న రుచి సమానము బిందువులో ఉన్న పుష్టి సింధువులో ఉన్న పుష్టి కూడా సమానము ఇదే అది అభివృద్ధి అనుకుంట అపరిచ్ఛన్నము అభివృద్ధి